సంకీర్తన రెండు వందల తొంభై మూడు పరులిట్లనే కావించ మమ్మూ ఎక్కడి దైవమితడు పొలచవి ఇతడిరుగు పాల పవళించ గోపాలుడని మేమితని భజయించగా పాలు తల్లి చనుబాలు సహితంపును ఏ బాపే ఎక్కడి దైవమితడు పుట్టింపతానె మరి పురుషోత్తముడు మంచి పుట్టు వసగి నను పట్టుకుని మముదెచ్చి బి పుట్టు కట్టిపెట్టించే ఎక్కడి దైవమితడు కర్మ కర్తారుడని కడలేని పుణ్యముల కర్మఫలములు తనకు పైకొలుపగా కర్మగతి వెంకటవిపుడు మా ఉభయ కర్మముల చేరిచే ఎక్కడి దైవమితడు